వాక్యం ధ్యానించే ముందు కొంచెంసేపు మనం ప్రార్థన చేశాం దేవుడు మాత్రం మాట్లాడాలా హ్యా ఆయన ఒక స్వరం అనేది వినాలా దాని ప్రకారం ఆయన ప్రాధాన్యత సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవా సర్వశక్తివంతుడానికి అబ్రహాం ఇసాకి యాకలు గొప్పదేవా మీకే స్తోతలు అర్పించుకోవడంపై అబ్రహాం ఇస్సాకి యాకబులు చేసిన వాగ్దానాన్ని ప్రభావ మీ మరణ భూస్థాపన పునరుద్ధంధార ప్రభా మా అందరి జీవితాలలో నెరవేర్చ ప్రభావా బిడలుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ ఆయన బట్టి నీకు వందనాలు ప్రభా ఆయన మధ్య కాలేస్థానం ప్రభావ మీ వాక్యమే ధ్యానిస్తానుగా ప్రభావ ఆయన మీరే మా మాట్లాడమని ప్రార్థన మా తలంపులు మా ఆలోచనను కొట్టివేని ప్రభా మీ తలంపులు మీరు చోటి పక్ష నింపి మీరే వాక్యంతులు మాట్లాడుకుని సత్యం గ్రహించలాగా మా ఆత్మీ నేతలు ఇప్పుడు మై మీద ఇచ్చుకోమని హలూయ ఎఫేసి పత్రిక అపోసిన పవలు ఎపేసి అనే ఒక సంఘానికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అంధకార క్రియలో పాడి వారై ఉండక వాటిని ఖండించుడు ఇక్కడ ఏముందంటే మీరు పూర్వము చీకటే ఇంటిది గాని ఇప్పుడు ప్రభు నందు వెలుగై ఉన్నారు అలలుయా పూర్వము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అంటే ఎప్పుడైతే మనం ప్రభుని ఎరగని వారమో ఎప్పుడైతే దేవుడిని నమ్మకుండా దేవుడు తెలియకుండా ఈ లోకంలో మనం జీవించినమో పూర్వం అంటే మన పాత జీవితం పాపపు జీవితానికి సాదృశ్యమే ఉంది అప్పుడు మీరు ఎట్లున్నారంట చీకటిగా ఉన్నారు అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్మకుండా మనం ఉంటామో అప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే చీకట్లో ఉన్న వాళ్ళం హలలుయ అయితే ఇప్పుడు ప్రభు నందు వెలుగై ఉన్నారు అన్నారు హలలుయూ దేవుడు చీకట్లో నుంచి ఆయన ఏం చేసిండు వెలుగులోకి తీసుకొచ్చిండు దేవుడు హలలుయ మన అందరినీ నుంచి వెలుగులోకి తీసుకొచ్చిండు వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా హలలుయ ఎందుకంటే వెలుగు ఈ లోకంలో దేవుడు వెలుగుగా వచ్చిండు ఆయన వెలుగును మనం ధరించుకున్నాం ఆ చీకట్లో నుంచి దేవుడు మన అందరిని వెలుగులో కాబట్టి నువ్వు వెలుగు హలలుయ ఆయన వెలుగు లోకి నిన్ను తీసుకొని వచ్చిండు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా హలలుయా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇక పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలా మొదటిది ఏంటి నువ్వు చీకట్లో ఉన్నవాళ్ళు ఒకప్పుడు దేవుడు నిన్ను ఆయన మరణ భూస్థాపన పునరుగం ద్వారా ఆయన మరణం ద్వారా పాపంలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చిండు హలలుయ హలూయా అంటే పాత జీవితం నుంచి దేవుడు నూతన అనుభవ జీవితంలోకి దేవుడు మనం నడిపించండు ఆయన మరణం ద్వారా కాబట్టి మనం ఎప్పుడైతే మనం బాపేసం వల్ల ఎప్పుడైతే మనం పొందుకోనో ఆయన మరణంలోకి మనం పాల్పొందిన వాళ్ళ అంటే ఆయన ఆయన ఒక భాగంగా ఉందాం మనం హలలుయ్య ఆయనలో ఒక భాగంగా ఉందాం ఆయన పోలిక చొప్పున మనం జీవిస్తున్నాం హలలుయ్య కాబట్టి అలాంటి జీవించే మనము ఎట్లా జీవించాలా ఈ లోకంలో ఆ చీకట్లో నుంచి దేవుడు ఎందుకు మనం వెలుగులో తీసుకొచ్చాడు మన ఈ రోజు మనం అర్థం చేసుకోవాలా హలలుయ్య ఎందుకంటే కొన్ని వాక్యాలు ఉన్నాయి చీకట్లో నుంచి ఉన్న జనులు గొప్ప వెలుగు చూసిరి అనే వాక్యం మనం ధ్యానించినాం కదా ఆయన మనం ఆయన పుట్టినప్పుడు ఈ లోకంలో పుట్టినప్పుడు చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగు తీస్తారనే ఒక ప్రవచనం ఉంది కాబట్టి ఆయన ఆయనకు సంబంధించిన ప్రవచనం అది కాబట్టి ఈ చివరి కాలంలో ఉంటున్న మనం ఎప్పుడైతే మన ప్రభువును స్వంత రక్షలుగా మనం ఎప్పుడైతే మనం స్వీకరించినమో అది మనకు కూడా సంక్రమించింది హలలుయ కాబట్టి ఆయన వెలుగును ధరించుకున్న మనం కూడా ఈ లోకంలో వెలుగులాగా ఉండాలా విషయం అక్కడ చెప్పబడుతుంది హలలుయ అందుకే దేవుడు మీరు ప్రభువు ను వెలుగై ఉన్నారన్న హలలి అంటే వెలుగు అన్నప్పుడు చీకట్లో నుంచి మనకు దేవుడు వెలుగులో తీసుకొచ్చిండు అంటే వెలుగు అంటే మన ప్రభుకు సాదృష్యం కాబట్టి ఆ వెలుగులాగా దేవుడు మనల్ని పెట్టిండు కాబట్టి ఈ లోకంలో ఆ వెలుగును మనం అనేకులకి చూపించాలా హలుగును మనం అనేకులకి చూపించాలి ఎందుకంటే చీకటి కాలం సమీపించింది కాబట్టి ఆయన వెలుగు సంచరిస్తూనే ఉంది కాబట్టి చీకటి కాలం అంటే శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనకు వెలుగు అవసరం మనకు వెలుగు అవసరం ఇతరులకు కూడా వెలుగు అవసరం కాబట్టి దేవుడు మనల్ని వెలుగుగా పెట్టిండి ఈ లోకంలో ఆయన వెలుగులోకి మనం తీసుకొచ్చిండి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వెలుగును మనం ప్రకటించాలా అనే విషయం అక్కడ చెప్తుండు అలా చూడండి కొన్ని వాక్యాలు చేస్తాం మనం ఎపేసి రాసిన పత్రిక అదే ఏపీసీ రాండో అధ్యాయము ఎపేసి రెండో అధ్యాయము పదకొండో విషయం చూడండి కాబట్ ముందు సహా పౌరుల కాకూ వా నిరీక్షణ లేని వారు లోకమందు దేవుని లేని వారు అయ్యండి క్రీస్తుకు దూరవ ఇంటి రని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అంటే మునుపు మన జీవితం ఎట్లా ఉందో అనేది అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే మన యేసు ప్రభు రక్షణ పొందుకున్నప్పుడు మన జీవితాన్ని మనం కంపేర్ చేసుకోవాలా అంటే పాత జీవితం నుంచి దేవుడు బయట తీసుకొచ్చిండు ఈ నూతన జీవితంలోకి నూతన వెలుగులోకి మనం తీసుకొచ్చిండు అని మన ప్రభు పక్షంగా ఉన్న మనం అది జ్ఞాపకం చేసుకోవాలా అంటే మనం ఆ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఈ స్థితిలోకి తీసుకొచ్చిండు ఆయన వెలుగులోకి తీసుకొచ్చిండు మన కాబట్టి ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను ఆయన వెలుగులాగా ఉన్నానా అనేది మన ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా హలలుయ్య మనం ఆయనకు దూరస్థలుగా ఒకప్పుడు వాగ్దానం లేదు నిరీక్షణ లేదు ఏమి లేదు అంటే ఏ ఆనవాళ్ళు మనకు లేదు అంటే ఏ హోప్ మనకు లేదు అలాంటి టైంలో యేసు ప్రభు వచ్చి మనల్ని ఆయన మరణం ద్వారా పాప జీవితం నుంచి దేవుడు మనకి తీసుకొచ్చి వెలుగులోకి ఆయన తీసుకొచ్చి హలలుయ్య కాబట్టి వాగ్దానం లేని వారసులుగా ఉన్న ఒకప్పుడు మనం కాబట్టి ఇప్పుడు ఆయన ఎందుకు వాగ్దానం చేయబడిన వాళ్ళం కాబట్టి ఆ వాగ్దానాలన్నీ మన కొరకు సంకల్పించింది కాబట్టి మనం ఏం చేయాలా ఆ వాగ్దానాలు నాకు కాదు నీకు సంక్రమించింది అని మనం ఇతరులకు మనం చెప్పాలడిగా హలలుయ్య అదే ఆయన వెలుగును ప్రకటించడం అంటే కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే మన దేవుణ్ణి నమ్ముకున్న మనం కూడా మన జీవితము ప్రభువు సమర్పించుకున్న తర్వాత మన వెలుగులాగా మన లోకంలో మనం జీవించాలా అనే విషయం అక్కడ చెప్పబడుతుంది సరే చూడండి అదే ఏపీ చేసిన పత్రిక వచ్చిన వారైతే వారైతే ఏం ఏర్పరచపోయిన వారై తమ మనసును తమ కలిగిన వ్యత వ్యర్థతను అనుసరించి నడుచుకుని వారైతే ఎట్లా అంటే వారైతే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మనం ఎప్పుడైతే మన ఆయన వెలుగులోకి మనం వచ్చి మళ్ళీ ఎప్పుడైతే మన శారీరకమైన జీవితం మనం జీవిస్తామో ఆ రీతిగా మనం తయారవుతాం అంటాం హలలుయ ఈ లోకస్తులాగా జీవిస్తే మనం ఆ రీతిగా తయారవుతాం కాబట్టి నువ్వు ఈ లోకస్తులకి సంబంధించిన కాదు ఎప్పుడైతే ఇప్పుడు మీ ప్రభులందు మీరు వెలుగై ఉన్నారన్నప్పుడు ఆయన వెలుగైందు మనం ఉన్నాం ఇప్పుడు హలలియ కాబట్టి మన చీకట్లో ఉన్న కాము హలలుయ్య కాబట్టి మన జీవితాలను అట్లా మనం పరిశీలించుకోవాలి అంటే ప్రతి రోజు మనం దేవుడి వాక్యంలో మన జీవితాలని మనం సరి చేసుకుంటూ ఉండాలా అంటే ఆయన వెలుగు దగ్గరకు వచ్చి మన ఇంకేమైనా బలహీతలు లేవని చెప్పి వాటి నుంచి మనకు విడుదల పొందుతూ ఆయన వెలుగు సంబంధం మనం నడుచుకుంటూ ఉండాలా హలోలి కాబట్టి ఈ చివరి కాలంలో ఎంతో మంది దేవుని బిడలు రక్షణ పోగొట్టుకుంటున్నారు ఎంతో భయంకరమైన దినాలు కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటుంది కాబట్టి మన ఇచ్చిన రక్షణ మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి చివరి వరకు కాబట్టి మనం కాపాడుకోవాలా మన రక్షణని మరి విశేషంగా ఆయన రక్షణ సందేశాన్ని మనం అనేకులకు మనం ప్రకటించాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు చూడ ఎందుకంటే అందుకోసమే దేవుడు ఆ చీకట్లో నుంచి దేవుడు తన వెలుగులోకి మనల్ని నడిపించుడు ఆ ఆ వెలుగులోకి నడిపించిన మనం దేవుడు ఏ రీతిగా ఉన్నారు అంటే ఒకప్పుడు మనం పాపలో ఉన్న వాళ్ళం దేవుడు ఆయన మరణం నుంచి వెలుగులోకి తీసుకొచ్చిండు తర్వాత ఇప్పుడు నువ్వు ప్రభునందు వెలుగై ఉన్నావు కాబట్టి నువ్వు ఈ దేనికి వెలుగుగా ఉన్నావు వెలుగులాగా దేవుడు నేను ఎందుకు పెట్టిండు అనేది మన ఇప్పుడు రెండు వాక్యాల చూసించి నేను వాక్యాన్ని ముగించేస్తాను చూడండి అపోయము ఇరవై ఆరో అధ్యాయం అపోయి ఆరో అధ్యాయము నేను ఈ ప్రజల వలనకుండా కాపాడుతుంది ఇది పౌలు తన సేవ జీవితంలో గురించి చెప్తునాడు. యేసు ప్రభువుని ఒక బిడల్ని ఆయన హింసానికి దమస్క పట్నం నుంచి ఆయన మార్గం వెళ్తుంటే యేసు ప్రభు అనికి దర్శన రీతిగా కనబడినప్పుడు ఆ రాజు దగ్గర పోయి పౌలు ఆ రాజుకి చెప్తూ ఉంటాడు ఎందుకు దేవుడు నన్ను ఈ రీతిగా ఎందుకు నువ్వు ఈ రీతిగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన దర్శనాన్ని ఆయనే నిజమైన దేవుడు అని ఆ రాజుల ముందు ఆయన ధైర్యంగా చెప్పడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హలలు కాబట్టి మన దేవుని సువార్త ప్రకటించడానికి మనం భయపడద్దు హలలుయ మన ధైర్యంగా ఆయన సువార్త మనం ఇతరులకు ఎట్లా ప్రకటించాలా ప్రేమతో మనం ప్రకటించాలా హలలుయ్య కాబట్టి మన ప్రేమతో మనం ప్రకటించాలా ఎందుకంటే పౌలు ఎప్పుడైతే ఆ యొక్క దర్శనం ఎప్పుడైతే ఆయనే దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఎప్పుడైతే ఆయన అప్పటి నుంచి ఆయన యేసు దేవుడు అని ఆయన ప్రకటించడం మనం చూస్తాం బైబుల్లో హలలుయ్య కాబట్టి ఎందుకంటే ఆ చీకట్లో పౌలో ఒక చీకట్లో ఉండే దేవుడు నమ్ముకున్న వాడే స్వాతని పదకాలంలో ఎహోవా అట్లా మోసంలో ఉండే ఆయన కానీ ఆయనే రక్షకుడు అని ఆయనకు తెలియదు అని తెలియడానికి కొంత సమయం పట్టింది కానీ అప్పుడు ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో అప్పుడు ఏం చేసిందో ఆ చీకటి నుంచి ఆయన గుడ్డితనం అనేది పోయింది ఆయన ఆత్మీయ నేతలు ఎప్పుడైతే తిప్పబడియో అప్పుడు ఆయన వెలుగును చూసినప్పుడు ఆయన ఆ చీకటి పొరల నుంచి ఆయన బయటకు వచ్చినట్టు మనం చూస్తాం అలలుయ్య కాబట్టి మనం ఆ చీకటి పొరల నుంచి ఆ చీకటి జీవితం నుంచి మనం దేవుడు బయట తీసుకొచ్చింది కాబట్టి పౌలు ఏ రీతిగా ఆయన సువార్త ప్రకటించిందో ధైర్యంగా ఆయన పౌలు చెప్తున్నాడు అట్లా ఆయన సాక్షి అక్కడ చెప్తున్నాడు కాబట్టి మనం కూడా చీకటి నుంచి దేవుడు తీసుకొచ్చింది కాబట్టి మనం కూడా ఇతరులకు మన సువార్త ప్రకటించాలా హలలుయ్య ఎందుకంటే మనం ప్రకటించే వారి మనం ఉండాలా అలలుయ్య ఎందుకంటే ఆయన రాకెట్ చాలా దగ్గర నిన్న రాత్రి నాకు ఒక ఒక కళ వచ్చింది రాత్రి ఏమై వచ్చిందంటే మనుషులందరంట యథావిధిగా జీవిస్తున్న భయంకరంగా జీవిస్తా ఉంటే అడుగుతున్నా ప్రభా ఎందుకు వీళ్ళు ఎట్లా ఈ రీతిగా జీవిస్తానంటే బైబుల్లో వాక్యం ఉంది కానీ నేను అడుగుతుంటే దేవుడు చెప్తాడు ఎవరు దేవుడు నమ్ముకునే వాళ్ళు అంటే ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తా ఉంటే అప్పుడు దేవుడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు హలోయ ప్రకటన గంద వాక్యం చూస్తామన్నాను కదా నీతి మంత్రులు ఉన్నవాడిని నీతి మంత్రులుగానే పరిశుద్ధులు ఉన్నవాడిని పరిశుద్ధులుగానే ఉండనిము అంట అంటే వాళ్ళు ఆ రీతిగా తీర్మానించుకున్నారు ప్రభా వాళ్ళ రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ప్రభ అంటే వాళ్ళు ఆ రీతిగా తీర్మానించుకున్నారు కాబట్టి తీర్మానించుకున్న వల్ల మనం ఏం చేయగలమా చేయలేము హలలు ఎందుకంటే మన జీవితం చాలా విలువైంది హలలుయ్య ప్రభువు నందు మన జీవితం ఎంతో వెలుగైంది అంటే వెలుగులో దేవుడు తీసుకొచ్చాను కాబట్టి నువ్వు వెలుగు సంబంధాగా నువ్వు వెలుగుతూనే ఉండాలా కాబట్టి నువ్వు మళ్ళా వాపసు చీకట్లో వెళ్తే పాపం మళ్ళీ ఈ లోకామైన జీవితంలో ఈ లోకాతీతమైన ఆశ మనం ఎప్పుడైతే మన దానికి బానిసైపోతామో మళ్ళా మనం పాపంలో మనం ఉన్న వాళ్ళమే అందుకే అది జ్ఞాపకం చేస్తున్న పౌలు మున్పు మీరు పరజన్లను దేవుడు లేని వారి లాగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభునది మీరు వెలుగుగా ఉన్నారు వాగ్దానం వారసులు మీకు ఒక నిరీక్షణ ఉంది అనేది మనం అది రక్షణ పొందిన మనం అందరము మన జీవితాన్ని ప్రభుత్వ సమర్పించుకున్నాక ఈ విషయాలు మనం జాగ్రత్తగా మన జీవితాన్ని మనం పరిశీలించుకుని దాని మనం జీవించాలి అలాలుయ్య అంటే చూడండి ఆయన చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు పౌలు నీవు నన్ను చూచిన సంగతిని గుర్చియు అంటే పౌలు ఆ విషయం చెప్తుండ రాజు గురించి అగ్రిప్ అనే రాజు ఉంటాడు అక్కడ చూడండి తర్వాత నిన్ను సాక్షిగా వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నాయందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుభరచబడిన వారిలో శ్వాసమును పొందినట్లు వారి కన్నులు తెరచుకాయ నేను నిన్ను వారికు పంపిదనని చెప్పాను హలలుయ్య చూడండి దేవుడు ఎందుకు ఆ రీతిగా మనం తయారు చేసుకున్నాడు ఆయన వెలుగు ఎప్పుడైతే పొందుకున్నావో ఎప్పుడైతే నువ్వు ఆయన సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరించినవో నువ్వు వెలుగు కాబట్టి ఈ వాక్యం నీకు సంబంధించింది మనకు సంబంధించింది హలలుయ్య ఎందుకంటే అనేకులు చీకట్లో ఉన్నారు చీకటి పొరల్లో ఉన్నారు పాప జీవితంలో ఉన్నారు ఈ లోకాదీతమైన జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి నువ్వు రక్షింపబడిన మనం అందరం కూడా మనం ఏం చేయాలంట ఆయన ఎందరు విశ్వాసం పొందుకోవాలని ఆ చీకట్ల నుంచి చూడండి ఏముంది అక్కడ వారి చీకట్ల నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుంచి దేవుని వైపునకు తిరిగి అంటే సైతాను బంధకాల నుంచి వారి బాణ్యసత్వం నుంచి మనుషులు దేవుని వైపు తిరగాలంట హలలుయ వాళ్ళు తిరగాలంటే మనం ఏం చేయాల హలలుయ మనం పావుల్లాగా ఉండాలా ప్రవ్వా ఈ నా రీతి నేను ఆ రీతిని అనేకులు రక్షణలు నడిపిస్తా అనేకులు దేవుని నీ చెంతకు నేను నడిపిస్తా ప్రభా అనేకులు సైతాన బంధకాలలో ఉన్నారు చీకట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు వెలుగులోకి రావాల ప్రభా అన్నప్పుడు నువ్వు పోయి వాళ్ళకి ప్రకటిస్తే ఆ సైతాన బంధకాల నుంచి మనుషులు విడుదల పొందుతారు అలా లుయ్య వాని నుంచి దేవుడి వాళ్ళని బయట తీసుకొస్తారు చూడండి అందుకు మీరు పూర్వము చీకటి ఉండరు కానీ ఇప్పుడు ప్రభునందు వెలుగు కాబట్టి మీరు వెలుగును పొందుకున్న మీరు వెలుగును ధరించుకున్న వాళ్ళు కాబట్టి వెలుగును ధరించుకున్న మనం ఏం చేయాలంటే ఏం చెయ్యాలి అక్కడ చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నాయందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుభరచబడిన శ్వాసము పొందినట్లు వారి కనులు తెరచుటై నేను వారిద్దకు నేను నిన్ను వారిద్దకు పంపిదేనని చెప్పాను అలా అంటే దేవుడు మనల్ని పంపిస్తున్నాడు ఈ లోకంలోకి దేవుడు మనల్ని పంపిస్తున్నాడు ఎందుకు అనేకలు సైతాన్ బంధకాలు ఉన్నారు చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెలుగులోకి రావాలా కాబట్టి నువ్వు వెలుగు అంటే మీరు ప్రభునందు వెలుగునంటే నీలో వెలుగు అనేకులు ప్రకాశించాలా నీలో ఉన్న ప్రభు నీలో ప్రభున్నాడు ఆయన వెలుగు నువ్వు పోయి ప్రకటిస్తుంటే ఆ చీకట్లో నుంచి ఆ బంధకాల నుంచి మనుషులు విడుదల పొందుతారు వాళ్ళ ఆత్మ నేత్రాలు వాళ్ళకి ఇవన్నీ మనం చెప్పాలా హలలు ఎందుకంటే ఈ యొక్క సత్యం ఎందుకంటే రక్షణ పొందిన మన జీవితం ఎంతో విలువగలైంది ఎంతో పరిశుద్ధమైంది కాబట్టి ఆయన మరణం ద్వారా అలాంటి ఆయన నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మన జీవితాలు కూడా ఆ రీతిగా మనం సంపూర్ణంగా మనం తయారోట మనం సాగిపోవాలా హలలుయ ఈ లోకాతీతమైన విషయాల పట్ల మనం అలసిపోవద్దు ఈ లోకంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ ఏమి ఏదొచ్చినా గాని ఆయన ప్రేమలో నుంచి మనం ఏది కూడా విడదీయలేదు హలలుయ్య అలాంటి దృఢమైన విశ్వాసంలో మనం ముందుకు పోవాలా హలలుయ్య కాబట్టి మనం ప్రభు నమ్ముకున్నాం ఆయన రక్షణ మార్గంలో మనం ఉన్నాం దేవుని వాక్యం వింటున్నాం అంటే కాదంట హలయ కాబట్టి ఈ సైతాను బంధకాల నుంచి వాడి అధికారాలు ఉన్నారు మనుషులు కాబట్టి పాపక్షమాప లేని వారి లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే నువ్వైతే నువ్వు ప్రభుని అక్కడ ఆ ఆ నుంచి ఆ బంధకాల నుంచి మనుషులు విడుదల పొందుతారంట అందుకు దేవుడు నేను వెలుగుగా పెట్టినంట చూడండి రాసింది చూడండి చాలు చూడండి వాళ్ళు స్వాసంగా ప్రభుత్వ స్వాసంగా పరిశుద్ధులంగా ఉండాలా అంటే పరిశుద్ధులు గుంపులో ఉండాలా దేవుని యొక్క సమూహంలో వాళ్ళు ఉండాలా వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఈ లోకం నుంచి విడిపోయిన వాళ్ళు ఈ లోకాధి మన జీవితంలో విడిపోయిన వాళ్ళు కాబట్టి ప్రభు నుంచి తొలగిపోయిన వాళ్ళు కాబట్టి తిరిగి మళ్ళా వాళ్ళు మనం ఏం చేయాలా ఆయన వెలుగులోకి ఆయన మార్గంలోకి మనం నడిపించాలా హుయ్యా కాబట్టి మనం చూస్తాం ఉపమానం చూస్తాం బైవిలో నాలుగు గుంపుల గురించి మనం ఉపమానం చూస్తాం కొన్ని త్రోవ పక్కన పడతాయి కొన్ని ముళ్ళ పొదలో కొన్ని రాతి నెల కొన్ని మంచి నెలలో పడతాయి చూడండి నాలుగు గుంపులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ నాలుగో గుంపులు కూడా మూడు మూడు గుంపులు ఇవ్వబడతారు ఒకటి ముప్పదంతులుగా ఫలిస్తుంది ఒకటి అరవదంతులుగా ఫలిస్తే ఒకటి నూరంతలుగా ఫలిస్తుంది చూడండి కానీ మనం నూరంతలుగా ఫలించే గుంపులాగా మనం ఉండాలా చూడండి మనం దేవుని నమ్ముకున్న వాళ్ళు అంటే ఒకరు ఒక దశ నుంచి ఇంకొక దశకి వెళ్ళి ఆగిపోతారు కాబట్టి మనం చివరి వరకు మనం చివరి మెట్టు వరకు మనం ఏం చేయాలి మన మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకి కొనసాగించుకోవాలా హలలుయ పౌలు తన జీవితాన్ని కొనసాగించుకోండి చివరి వరకు నా పని నేను కడముట్టించిన అన్నాడు ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది ఎవరైతే ఆ రీతిగా చేస్తారో వారికి కూడా నీతి కిరీటం ప్రభుత్వడు అని చెప్తా ఉంటాడు కాబట్టి ఈ లోకంలో ఒక ఒక ప్రణాళిక కొరకు దేవుడు మన అందరూ ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ ప్రణాళిక మనం మన ద్వారా ప్రభు ప్రణాళికను మనం నెరవేర్చాలా హలలుయ్య కాబట్టి నువ్వు వెలుగు కాబట్టి ఆయన వెలుగులు నువ్వు అనేకులకు ప్రకటించాలి ఎక్కడ అవకాశం దొరికితే మనం అక్కడ ప్రకటిస్తూనే ఉండాలా అలా లియా బాలాజీ ప్రాంతంలో చాలా మంది ఉండే ఇలాంటి వాక్యాలు నేను అన్ని రాసుకొని సిస్టమేటిక్గా రాసుకొని వాక్యలు చెప్తుంటే వాళ్ళు అంటున్నారు ఈ వాక్యం మేము ఎక్కడ మేము వినలేదు అంటే ఎంతమంది పాషాలు వస్తారు కాని దర్శమ భాగం నుంచి చెప్తారు అది ఇండి అది చెప్తారు చివరికి వరకు అక్కడ తీసుకొస్తారు కానీ మన సేవ దానికి సంబంధించిన కానే కాదు చివరికి చివరికి వరకు మనం ఆయన సిలువ దగ్గర తీసుకురావాలి మనుషులు అలాలుయ్య అలాంటి సేవ కొరకు దేవుడు మన నిన్ను నన్ను మన అందరిని ఏర్పరచుకోండి మననే కాదు ఈ లోకంలో ఆయన నిండు మనిస్తే సేవించే ప్రతి ఒక్కరి దేవుడు ఆ రీతిగా నడిపిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు ఆయన వెలుగు నువ్వు చీకట్లో నుంచి ఆయన వెలుగులోకి వచ్చినావు ఇప్పుడు నువ్వు ప్రభునందు వెలుగుగా ఉన్నావు కాబట్టి ఇది నీకు సంబంధించిన వాక్యం ఇది నాకు సంబంధించిన వాక్యం కాబట్టి ఈ వాక్యం ప్రకారంగా మనం ఏం చేయాలంటే అనేకులకు రక్షణ సువార్తను మనం ప్రకటించాల ఎందుకంటే ఇక సమయం లేదు ఇంకా టైం లేదు అంటే దేవుని రాక చాలా దగ్గర అయిపోయింది కదా భయంకరమైన ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కదా ప్రపంచంలో అంతా అన్ని ప్రవచనాలు అన్ని నెరవేడుతున్నాయి మేము కొన్ని నుంచి మీరు వినుంటారు వాక్యాలు ఆరు అంటే అంత తీర్పుకు సాధించాం కాబట్టి అది ఎగ్జాక్ట్లీ అది నెరవేర్తనే ఉంది ప్రపంచం అంతా భయంకరంగా క్రైస్తవులు చనిపోవటం ఇదంతా ఇది అంటే ప్రభువంతుడు అంజురప్ప చెట్టు గురించి మీరు చూసినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు సమీపించిందని మీకు తెలుసు కదా కాబట్టి అన్నిటి అంతము సమీపించిందని మీరు జ్ఞాపకం తెచ్చుకోమంటారు మత ఇరవై నాలుగో దేనిలో చూస్తే ప్రభు చెప్తాడు కాబట్టి అన్నిటి అంతం సమీపమైంది అంటే ఇక టైము దగ్గరలో ఉంది అంటే ప్రభు రాక దగ్గరలో ఉంది కాబట్టి ఆయన రానయ్యనడు కానీ ఎందుకు ఆయన ఆలస్యమవుతున్నారు రాగడంటే ఈ సువార్త ఇంకా అనేకులకు పోలేదంట ప్రభు చెప్తాడు ఈ రాజ్య సువార్తను సకల జనులకు ప్రకటించిన తర్వాత అటు తర్వాత అంతం వస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన ఆలస్యం ఎందుకు మనం చిన్నపియాన్ని చూస్తున్నాం కదా ఇదిగో ఏసు ప్రభు వస్తుండో వస్తుండని చెప్పి చిన్నపియాన్ని తింటా ఉన్నాను కానీ ఎన్నో సంవత్సరాలు అయింది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయింది కానీ ఎందుకు ఆయన రావట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాలా మనం ప్రకటించినప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఎప్పుడైతే సువార్త వెళ్ళిపోతుందో అప్పుడు అంతం వస్తుంది ఎందుకంటే అందరికీ ఈ సువార్త తెలియ తెలియపరచబడాలా అది తెలియపరచబడాలంటే మనం ఏం చేయాలని ప్రకటించాలా అలాగే మనం ప్రకటించకపోతే ఆయన రాగడే ఆలస్యంగానే ఉంటది కానీ చూడండి ఆలస్యం అయిపోవటం వల్ల ఏం జరుగుతుంటది నువ్వు పడిపోవచ్చు బ్రాహ్మలు జరగచ్చు అనేకులు తప్పిపోవచ్చు ఎంతో జరగచ్చు కానీ అంత వరకు సహించిన వాడే ఆయన వచ్చేంత వరకు నువ్వు సహించాలా ప్రతి దాన్ని ఏ కష్టం వచ్చినా ఏ ఏది జరిగినా కానీ నువ్వు అది సహించాలా అది దాన్ని జయించాలా అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ శ్రమల కాలం మన విజయం పొందాలంటే ఆయన వాక్యములో మనం ఎదగాల ఆయన జ్ఞానంలో మనం ఎదగాల దేవుని వాక్యం మనం ఎదిగినప్పుడు ఒక కాలం వచ్చినప్పుడు నువ్వు వాక్యను ప్రకటిస్తుంటే ఎంతో మంది నీ దగ్గరకు వస్తారు వాక్యం నువ్వు చూడుము భూమిని చీకటి కమ్ముచ్చున్నది కటిక చీకటి జనంలో కమ్ముచ్చున్నది నువ్వు లేచి తేజలిల్లమంట అంటే నువ్వు లేచి నువ్వు తేజలి వెళ్ళాలంటే నీ వెలుగును ఆ తేజస్సును నువ్వేం చేయాలా ఇతరుల మీద ప్రకాశించాలా అలా అంటే ఆ చీకటి సంబంధుల దగ్గర మనం నువ్వు పోవాలా హలలు అప్పుడు నువ్వు వెలుగులా పోయినప్పుడు ఆ ఆ చీకటి ఉన్న గొప్ప జన ఆయన వెలుగు చూస్తారు హలలుయ ఆయన వాక్యంలోని చూస్తారు కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం హలలుయ్య కాబట్టి మన జీవితాల్లో మనం సంపూర్ణంగా మనం సాగిపోవాలా సంపూర్ణకు సాగిపోదాము అన్నాడు పౌరు భక్తుడు కాబట్టి మనం ఇంకా సంపూర్ణంగా తయారు కాలే తయారవుతున్నాం మనం ఎప్పుడు సంపూర్తి అవుతుంది తిరిగి వచ్చినప్పుడే సంపూర్తి అవుతుంది మనం మల్టీఫ్లై అయితేనే ఉండాలి అంటే మన ఆత్మలో దేవుని వాక్యంలో సేవలో ఆరాధనలు అన్నింటిలో మనం ఎదుగుతూనే మనం పోతూనే ఉండాలా మరి ముఖ్యంగా మన రక్షణ కాపాడుకోవాలా ఎందుకంటే చివరి కాలంలో అన్ని రక్షణ పోగొట్టుకుంటారు అందుకంటాడు మీ మీ పిలుపు మీ ఏర్పాటును నిశ్చయం చేసినకు మరీ జాగ్రత్త కాబట్టి మనం నిశ్చయం చేసుకోవాలా మన పిలుపు అంటే ఆయన పిలుసుకున్నాడు మనలే కాదు ఎప్పుడైతే రక్షణ పొందిన పొందినవో నువ్వు పిలవబడిన వాళ్ళు హలలుయ్య కాబట్టి నువ్వు పిలవబడిన వాళ్ళు నువ్వు ఏర్పచబడినవారు ఏర్పచమైన దాను కాబట్టి మన పిలుపు మన ఏర్పాటును మనం ఏం చేయాలా దాన్ని నిశ్చయం చేసుకోవాలి అంటే అది నిజమా కాదా అది కరెక్ట్గా ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలా హలుయా చూడండి ధాన్యాల గందలో ఉంది చివరి కాలంలో ఉంటారు ప్రకటన గందలో కూడా ఉంది కాబట్టి మనం ఎట్లా ఉన్నాం అంటే పరిశుద్ధంగా జీవించేవాడు పరిశుద్ధి జీవిస్తూ పాపం జీవించిన పాపం జీవిస్తున్నాడు కానీ ఎవడో మార్గం ఎంచుకున్నాడు కానీ అది వాక్యం ఆ రీతి నెరవేరగా నడుస్తుంది కానీ అది నువ్వు చూసినప్పుడు మనం ఏం చేయాలి ప్రవ్వా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా మరి వాడు ఎందుకు పరిశుద్ధంగా జీవించదు ప్రవ్వ వాడు కూడా నీ బిడ్డే కాదు ప్రవ్వాడు కూడా అపవిత్రమైన జీవితం నుంచి వాళ్ళు బయటకు రావాలా నేను నేను పరిశుద్ధంగా ప్రవ్వా నీలో జీవిస్తున్నా కాబట్టి వాళ్ళు కూడా జీవించాలా వాళ్ళు అపవిత్రం నుంచి పరిశుద్ధతలోకి రావాలా అనే తలంపు ఆ వాక్యం ద్వారా మనకి మనకి మనకు సూచిస్తూ ఉంటాయి ఎందుకంటే అది వాక్యం నెరవేరుతుంది కానీ నువ్వు ప్రార్థన చేసి వాళ్ళు ఆ వాక్యం ఎందుకు నెరవేరుతుంది అది వాళ్ళ తీర్మానించుకున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళు తీర్మానించుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ కనులు ఎందుకంటే వాడు సైతం అధికారంలో ఉన్నారు సాతను బంధకాలం ఉన్నారు కాబట్టి వాళ్ళ చీకట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు వెలుగు కాబట్టి నీ వెలుగులో ఉన్న నీవు ఏం చేయాలా ఆ చీకట్లో నుంచి వాళ్ళని బయట తీసుకొని రావాలా అలా అలాంటి సేవ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఆ రీతిగా మనం జాగ్రత్తగా ప్రభు కొరకు మన ఈ లోకంలో మనం జీవించాలా అంధకార క్రియలో మనం పాల్గొనొద్దు కింద రాసుకుంది ప్రభుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించమో ఆయనకి ఏది ఇష్టమో అది మనం పరీక్షించాలా ఆయనకి ఇష్టం లేదు మనం ఎన్ని చేసినా కూడా వేదమే ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఏం చేసినా కూడా అది వెడదమే కానీ ఆయనకి ఏమి ఇష్టం ఏది ప్రీతికరం ఆయనకి ఇష్టమైనది ఏందో అది మనం పరిశీలించాలంటే ఏం చేయాలా దేవుని వాక్యం మనం చదవాలా దేవుని వాక్యం మనం చదివితేనే ఆయనకి ఏమి ఆయన చిత్తం ఏంది అసలు ప్రణాళిక ఏంది నేను చీకట్లో ఉన్న నేను వెలుగు ఈ వెలుగు నేను ఎట్లయినా ఈ వెలుగు నేను ఎట్లా ప్రకటించాల మనుషులకి అనేది వాక్యం ది మన చదువుతుండే మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మన వెలుగు సంబంధం లాగా దేవుడి ఈ లోకంలో మనం తీసుకొచ్చి ఇంకో చిన్న చివరి ఒక వాక్యండి సరే ఇంకొక రెండు వార్తలు తీసుకుని నేను ఈ వాక్యాన్ని ముగించేస్తాను మత వార్త ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం చెట్టును గుచ్చి ఒక ఉపమానం నేర్చుకుండి అంజూరూప చెట్టు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను అంజురూప చెట్టు గురించి చెప్తున్నాడు అలలియ చూడండి అంజూరూప చెట్టు గురించి చెప్తున్నాడు అది దేనికి సంబంధించింది మనకు తెలుసు కానీ మనం అర్థం చేసుకోవాలా అంటే అది ఒక కాలానికి సంబంధించింది ఒక ఒక కాపుకు సంబంధించింది ఒక పోతకు సంబంధించింది అనే విషయం మనం అక్కడ మనం అర్థం చేసుకోవాలా చూడండి తర్వాత ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంగానే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి అంటే ఆయన రెడీగా ఉన్నాడు ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు అంటే ఇంకా రెడీగా ఉండడు రావడానికి కాబట్టి ఇది నువ్వు తెలుసుకోవాలా అంత యథావిధిగా అంత నిమ్మలంగా ఉందని ఈ లోకస్థలు జీవిస్తూ ఉంటారు ఏం అంత మంచిగా ఉంది కానీ ఇది అంతకంతకు చెడిపోతుంది ఈ లోకము అంతకంతకు చెడిపోతుంది మనుషులు అంతకంతకు దిగజారిపోతున్నారు రక్షణ నుంచి తొలిగిపోతున్నారు దేవుని వాకింగ్ విరుద్ధంగా జీవిస్తున్నారు వాళ్ళు దేవుని మార్గంలో ఉన్నారని అనుకుంటారు గానీ వాళ్ళు అంతకంతకు దిగజారిపోతారు దేవుని వాక్యానికి విరుడంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం ఇవన్నీ తెలుసుకున్నాక ఏమంటుంది ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు మీరు మన అందరి గురించి దేవుడు మాట్లాడుతుంది చూడండి మీరు ఈ సంగతులు జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపం గానీ దగ్గరే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు ఈ తరం గతింపదని మీతో నిశ్చయంగా చెప్పు ఒక తరం గతించదంట ఒక తరం ఉంటుంది ఒక తరం వాళ్ళు ఇవన్నీ గ్రహిస్తారు కాబట్టి ఆ తరంలో మనం నువ్వు నేను మన అందరూ ఉన్నాం కాబట్టి ఆ తరంలోని ఆ తరంలో ఉన్న మన దేవుడు ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు ఈ వాక్యాలు చర్చిస్తు చెప్పరు ఇవన్నీ కలలుయా ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి కనిపించవు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ ఆత్మ నేతలు కాబట్టి దేవుడు మన ఆత్మ నేతలు ఇప్పిండ్ అయినా తర్వాత ఆ చీకట్లో ఎప్పుడైతే మనం వెలుగులోకి వచ్చినవో అప్పుడు మనకి అన్ని తేటపరచబడుతున్నాయి అంటే ఆయన వెలుగులో అన్ని ప్రత్యక్షపరచబడుతున్నాయి అంటే ఆయన వెలుగులో ఉన్న మనము అన్ని మనకు కనిపిస్తున్నాయి తేటగా ప్రవ్వే మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తున్నాడు అంటే నువ్వు వెలుగు నువ్వు వెలుగు కాబట్టి నువ్వు ఒక వెలుగు అనేకులకు నువ్వు ప్రకాశించాలా ఫలలుయ చూడండి మనము ఒక దీప మనం ఏం చేస్తాము దీప కాలంలో చూస్తాం మనం ఒక దీపస్తంభం మా ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు అందరింట్లో ఉండే ఇంత స్థంభం ఉంటుంది దీపస్థంభం అందులో బుద్ధి పెడుతుండే ఒక లాందరో ఏదో పెడుతుండే అది మధ్యలో పెడుతుంటే అంత వెలుగులాగొస్తుండే కాబట్టి ఆ దీసుకుపోయి మంచం కింద పెడితే కనిపిస్తుందా కనిపించదు కాబట్టి అర్థం చేసుకోవాలా నువ్వు వెలుగు నేను వెలుగుని నేను ప్రభు నమ్ముకున్నాను ఆయన ఆయన నామే మేము పొందుకున్నాను కృపవరాలు పొందుకున్నా అన్ని నేను పొందుకున్నా అన్ని పొందుకున్నా ప్రార్థన చేసుకున్నా ఆదివారం చర్చకొస్తున్నా సువార్త ప్రకటిస్తున్నా అన్ని చేస్తున్నా కానీ నువ్వు వెలుగు కానీ నీ వెలుగు తీసిపోయి నువ్వు మంచం కింద పెడితే అది దాచబడితే నీలోన్న వెలుగు బయటకు రాకపోతే అని ఏరీతిలో సంతోషిస్తారు అది మనం అర్థం చేసుకోవాలా ప్రభుకు ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించమన్నాడు దాన్ని పరిశీలించమన్నాడు అంధకారక్రియలో మీరు పాల్గొనొద్దనాడు అలా చూడండి కాబట్టి ఆ వెలుగు తీసుకొచ్చి ఏం చేయాలా దీపస్తంభం మధ్యలో పెడితే అందరికి వెలుగు ఉంటది కాబట్టి నువ్వు నీలోన్న వెలుగు బయటకు రావాలా నువ్వు వెలుగును ధరించుకున్న వాళ్ళు ఆ వెలుగు నీలోనే పెట్టుకుంటే ఏమన్నా అర్థం లేదు కాబట్టి దేవుడు మనం వెలుగుగా తీసుకొచ్చాడు కాబట్టి ఆ వెలుగు నువ్వు ఏం చేయాలా ఆ వెలుగు దగ్గరికి నడిపించాలా హలో చూడండి మనం చూస్తాం మన ఎక్కడ ఒక చీకట్లో మనం పోతాము అనుకో ఏం దారి ఏం కనిపించదు ఎక్కడిసినా ఏం కనిపించదు కానీ ఒక దగ్గర ఒక వెలుగు ఉందనుకో ఒక లైట్ కనిపిస్తుంది అనుకో పెద్ద వెలుగు ఉందనుకో అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అమ్మా ఈ చీకటిలో నుంచి ఆ వెలుగు దగ్గర రావాలని చెప్పి నువ్వు ఏం చేస్తావు నువ్వు కింద చూడవు ఆ వెలుగును చూస్తా పరిగెత్తా ఉంటావు నువ్వు పడుతుంటావు లేస్తుంటావు కానీ చివరి వరకు నీ మనసు ఎట్లా ఉంటుంది వెలుగు దగ్గర బాగుంటుంది అంటే గొప్ప జన సమూహం దేవుని బిడలు కూడా ఆ వెలుగు వాళ్ళు చూడలేని స్థితులు ఉన్నారు ఆ వెలుగు వాళ్ళు కనిపిస్తలేదు ఎట్లా కనిపిస్తుంది ఆ వెలుగు తీసుకెళ్లి మంచ కింద పెడితే ఎట్లా కనిపిస్తారు కనిపిస్తుందా కనిపించదు కాబట్టి నీలోనే వెలుగు బయటకు వస్తేనే ఆ వెలుగు దగ్గరకు అనేకలు వస్తారు కాబట్టి ఆ వెలుగే అది కనుమనిగా మనుషుల వస్తారా రాలేదు కాబట్టి ఈ లోకంలో జరుగుతుంది అదే ఎంతో మంది పాస్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రకటిస్తారు కాదు వాళ్ళు ఏం ప్రకటిస్తారో ప్రకటించి వాళ్ళు కూర్చున్నారు వెళ్ళిపోతున్నారు కాని సువార్త ప్రకటిస్తలేరంట కాబట్టి దేవుడు వాళ్ళందరినీ ఆ రీతిగా లేవనైతే హలలుయ్య కాబట్టి నువ్వు నువ్వు ఎక్కడ అవకాశం దొరికితే మనం ఏం చేయాలి అక్కడ పోయి వాక్యం ప్రకటిస్తుంది ఏ చర్చిలో వేసినా గానీ పోయి ప్రకటిస్తూ ఉంటాం ఎందుకు దేవుడు ఒక అవకాశం మనకు ఇస్తున్న ఒకవేళ ఆ చీకటి నుంచి వాళ్ళు వెలుగులోకి వస్తారేమో ఈ వాక్యం ద్వారా వాళ్ళు వస్తారేమో హలలుయ్య కాబట్టి ఆ వెలుగు చూస్తారేమో ఆ క్షణం ఒక ఆత్మైన ప్రభుని చూస్తారేమో అనే ఆసక్తితో మనం పరిగెత్తా ఉంటాం హలలుయ చూడండి ఎందుకంటే ఆయన రాకడా దినాల్లో మనం ఉంటున్నాం ఆయన సమీపంగా ఉన్నాడు ఇవన్నీ మీరు గ్రహించండి అని చెప్పి దేవుడు అంత మాట్లాడుతున్నాడు చూడండి అందుకే ఆ దీపస్థంభం దగ్గర మనం వెలుగులాగా దేవుడు తీసుకొచ్చాడు అందుకే యేష గ్రంథంలో ఆరోగ్యం చూస్తాం చూడుము చీకటి జనుల్లో కటిక చీకటి జనులు కమ్ముచ్చు మహిమ నీ మీద లేచి తేజరలో అంటు కాబట్టి ఎందుకు దేవుడు ప్రభునందు మీరు వెలుగు నేను ప్రభునందు వెలుగు ఆయన నన్ను వెలుగులో తీసుకొచ్చాడు పాపం నుంచి నన్ను తీసుకొచ్చాడు అని మనం చెప్పుకున్నాం కాని మంచిదే కానీ ఆ వెలుగును మనం ప్రకటిస్తలేమంట అలా ఆ వెలుగులాగా మనం జీవించాలా అనే విషయము చెప్తున్నాడు ఎందుకంటే అనేకులు యుగ సమాధిలో మనుషులు ఏం చేస్తారంట అధికారం నేను చెప్పేటి నువ్వు వినాలా నేను చెప్పేటి నువ్వు పాటించాలా అనే అధికారం కింద ఉన్నవాళ్ళు గొప్ప జన సమ్ము కాబట్టి ఆ అధికారం కింద ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిందే నువ్వు వింటావు వాళ్ళు చెప్పిందే వేదం కానీ ఈ వాక్యాలి చెప్తే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు స్పందించారు వాళ్ళు కాబట్టి ఆ యొక్క పునాది దేవుడు చూడండి మనం అర్థం చేసుకోవాలా ఆ పాత నిబంధన కాలంలో దేవుడు ఆ ధర్మశాస్త్రం యొక్క ఆ విధులో నుంచి ఆ యొక్క ఆ విధానాల నుంచి దేవుడు ఆ మధ్య ఒక గోడని దేవుడు పడగొట్టేసాను అని మరణం ద్వారా హలలుయ కాబట్టి మనం కూడా అలాంటి అలాంటి ఆచారాల నుంచి వాళ్ళు విడుదల పొందాలంటే మనం వాక్యాల వారికి చూపించాలంట హలలుయ కాబట్టి దేవుడు అందుకే మనకి ఒక వెలుగులాగా ఆయన తయారు చేసుకున్నారు హయ్య వెలుగులాగా ఆయన మనం తయారు చేసుకోండి కాబట్టి మనం ఆయన వెలుగులు మనం ప్రకటిస్తూనే ఉండాలి ఆ వెల్డర్స్ వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అనేక భయంతోనే ఉంటారు వాళ్ళు గురించి చెప్తారు వాళ్ళు అది చేస్తున్నారు ఎంత జబర్దస్త్ చేస్తున్నారు చెప్తారు గానీ అలా వాళ్ళు బయటకు రారు ఎందుకంటే వాళ్ళు ఆ బలవంతలో పట్టబడినారు కాబట్టి ఒక టైం వస్తుంది ఖచ్చితంగా నువ్వు వాళ్ళ ఇంట్లో దిచ్చి వాళ్ళని తీసుకొని వస్తావు హలలుయ్య అలాంటి సేవ కొరకు దేవుడు మన అందరిని తయారు కాబట్టి అలాంటి సేవ కొరకు మనం తయారు కావాలంటే మన ఇంకా ఎట్లా స్ట్రాంగ్ గా తయారు కావాలా తయారు కావాలా లేదా తయారు కావాలా ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేవాడు యుద్ధం నేర్చుకోపోతే యుద్ధంతో జయించ శత్రుని జయించలేడు ఒక్క దెబ్బతో పడిపోతాడు ఉంది వాక్యం తిమో తెరాసిన పద్ధతిలో అయిన వాడిని ముందట నిలు నిలబడితే నువ్వేం చేస్తావు నువ్వు యుద్ధం ఒక సైనికుల్లాగా ఉండాలా అని అక్కడ చెప్తాడు తిమోత్తి పత్రికలో ఉంటుంది వాక్యం అది అంటే మన అట్లా స్ట్రాంగ్ గా మనం తయారు కావాలా మీరు అలా కాబట్టి వాక్యంలో ప్రార్థనలో సేవలు అన్నిట్లో మనం స్ట్రాంగ్ గా ముఖ్యంగా వాక్యంలో స్ట్రాంగ్ గా మన తాయనప్పుడు మన సేవలో మనం వెళ్ళి వాక్యం ప్రకటిస్తుంటే మనుషులు బంధకాల నుంచి విడుదల పొందుతూ ఉంటాం అలవూయ కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి మన రక్షణ మనం కాపాడుకోవాలా మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకొని ప్రభావాన్ని వెలుగుగా తీసుకొచ్చినాం ఈ లోకంలో చీకటి ఉన్న ప్రభు పప్పుడు నేను వెలుగులా తీసుకొచ్చిన కాబట్టి ఈ వెలుగు నేను ఇతరుల కూడా ఆ వెలుగు దగ్గర నడిపించాలా అన్న ఆ రీతిగా నువ్వు తయారు చేయరావా మార్చు ప్రావా అనే ప్రార్థన మనకు అవసరం కానీ చివరి కాలంలో వాళ్ళు ఏం చేస్తారు ప్రభు ఆగస్ ఆలస్యమైంది కాబట్టి వాళ్ళు తినచూ తాగుచు ఆ దాసులు కొడుతూ భయంకరంగా జీవిస్తుంటూ ఉంటారు కానీ ఏ దాసులు ఆయన తిరిగి వచ్చేంత ఏ దాసు ఆ పనిలో నిమగ్నం అవుతుందో వాళ్ళే చూస్తున్నాడు దేవుడు హలలుయ కాబట్టి మనం మంచి దాసులాగా మనం ఉండాలా హలలుయ దాసులు ఎవరు యజమాను సేవకుడు యజమాను ఏం చెప్తే అది చేసేవాడు దాసుడు యజమాను ఆజ్ఞయిస్తే చిత్తం ప్రభావం చేసేవాడు దాసుడు కాబట్టి దాసును గుణగా మనం తగ్గించుకునే వాళ్ళం కాబట్టి మన ప్రభు లోకంలో ఒక దాసు వచ్చిండు తను తన రిప్తునిగా జీరో లెవెల్ కానీ దిగిపోయినాయన అంత తగ్గించుకున్నప్పుడు మనం కూడా మన జీవితంలో కూడా జీవితంలో కూడా మనం తగ్గింపు జీవితం మనకు చాలా అవసరం మన ఎప్పటి పరిస్థితి కూడా మన అహం మనకు రావద్దు ప్రతి ఒక్కటి మన సాత్వికంతో ప్రేమతో మనం భరించాలా ప్రేమతో వాటి అన్నిటి మనం పాలా వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ వాటి అన్నిటి మన ప్రేమతో వాటిని మన భరించాలా ఎందుకంటే ఆత్మ ఫలాలు మనకు అవసరం ఎందుకంటే ఆత్మ ఫలాలు మన లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఆత్మని అంటే పరిశుధాత్మ నీళ్ళు ఉందనే నిదర్శనం ఏంది నీళ్లు ఆత్మ ఫలాలు కనిపించాలా ప్రేమ ఉండాలా ఆత్మ ఫలాలు గురించి మనం చూస్తాం దళితులు రాసిన పత్రికలో కాబట్టి అవన్నీ మనకు అవసరం ఎందుకంటే చివరి కాలంలో రెచ్చగొట్టే ఉంటారు నీ సహనాన్ని మించి వాళ్ళు నిన్ను అంతగా నేను శోధిస్తా ఉంటాడు కానీ అలాంటి టైమ్ లో కూడా నువ్వేం చేయాలా వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించాలా వాళ్ళ మీద నువ్వు కనికరం చూపించాలా ఎందుకంటే ఇక్కడ రాసింది చూడండి వాక్యం తర్వాత చూడండి నలభై మూడో చూడండి అదే మరచున్న చూడండి మీరు అనుకోని మంచి కుమారుడు వచ్చిన మీరు సిద్ధముగా ఉంటుంది అలా చూడండి దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసు ఎవరికన్నా తెలియదు అంటే మనం నిద్రపోతూ ఉంటాము ఏ గడిలో దొంగతనం జరుగుతుందో తెలియదు అంటే అంటే ఒక ఒక ఉపమాన రీతి చెప్తాడు ఆయన దొంగలాగా రాడు అంటే ఒక ఒక విధానం చూపిస్తున్నాడు అంటే ఎవరి తెలియని టైంలో వచ్చి దొంగ వచ్చేసి ఇంటికి కన్నం వేసి కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలా నీ ఇంట్లోకి దొంగ వస్తుందంటే మనం ఏం చేస్తున్నాం నిద్రబోతున్నావా మెలుగుతూ ఉన్నవా అనేది ఒక పాయింట్ అక్కడ అంటే ఆయన ఒక ఇంకొక విధంగా చెప్తున్నాడు కానీ మనం ఇంకొక విధంగా మనం అర్థం చేస్తున్నా ఆత్మీయంగా అర్థం చేసుకుని ఏంటంటే నీ నీ యొక్క దొంగ వస్తున్నాడు నీ మీదకి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నిద్రపోతున్నావా మెలుకుతూ అంటే అది నిద్రకు సంబంధించిన కానే నువ్వు ఆత్మలో నువ్వు మెలుగుతూ అంటే విధానం చూపిస్తున్నాడు ఆ దొంగ వచ్చినప్పుడు ఎవరైనా దొంగ మెలుకుగుంటే ఆ దొంగ ఇంటికి కన్న వేణిస్తారా కాబట్టి మీరు సిద్ధంగా ఉండమంటారు అంటే ఆ టైము ఆ గడిలు అట్లా ఉంటాయి కానీ ఎప్పుడైనా రావచ్చు ఆయన కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిద్ధంగా ఉండాలా తర్వాత ఇతరులను కూడా మనం సిద్ధపరచాలా హలలుయ మనం సిద్ధపరచాలా తర్వాత యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు వచ్చిన మార్క్ అక్కడ హలలుయ మీరు బైబిల్ చదివేటప్పుడు ఇవన్నీ మీరు జాగర్తగా మీరు పరిశీలించాల హలోయ ఇట్లా చూడండి హలో లుయ్యా మీరు బైబిల్ వాకింగ్ చదివేటప్పుడు అక్కడికి వచ్చిన మార్క్స్ ఉంటాయి గీతలుంటాయి కామాలు ఉంటాయి పుల్ స్టాప్ ఉంటాయి ఇవన్నీ మనకి జాగ్రత్త అర్థం అంటే అక్కడ కొచ్చిన వేసినాడు యజమానుడు తన ఇంటి ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు వారిపైన ఉంచిన వారిపైన అంటే ఎవరో ఒకరి అంటే ఒక దేవుడు కొంత జనాలు దేవుడు మనకు అప్పచేవుతున్నాడు అంటే వారంటే ఎవరు నువ్వెవరు నువ్వు దాసుడువి దేవుడు నిన్నుకు ఒక ఒక పని ఒక పని కోసం దేవుడిని ఏర్పరచుకున్నాడు కొంతమంది దేవుడు అప్పగించిండు నీ నీ సేవలో కొంతమంది దేవుడికి అప్పగించిండు కాబట్టి అక్కడ ఏం చేయాల వాళ్ళకి అన్నం పెట్టాలంట తగిన వేళ అంటే అన్నం అంటే ఏ దేనికి సంబంధించింది ఆత్మీయ ఆహారానికి సంబంధించింది కాబట్టి తర్వాత ఏముంది అక్కడ నమ్మ బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు మనం ప్రశ్నించుకోవాలా అంటే దేవుడు అడుతున్నాడు మనల్ని కాబట్టి మనం అడగాల ప్రవ్వా నేను నమ్మకమైన వాడుగా బుద్ధిమంతులైన దాసుడుగా నేను ఉంటా అని చెప్పి ఈ వాక్యం అర్థం చేసుకుంటే బల నమ్మకమైన మంచి దాసురా ఈ కొంచెం నువ్వు నమ్మకం కాబట్టి నీకు అనేకమైన వాటి అధికారం ఇస్తానని చెప్పాడు ఆ అది మనం అర్థం చేసుకోవాలా ఇది దానికి సంబంధించి అంటే నీకు నువ్వు నమ్మకంగా ఆయన పరిచయాలు చేస్తున్నావు కాబట్టి దేవుడు నీకు కొన్ని అందిని దేవుడికి అక్క చెప్పినప్పుడు నువ్వేం చేయాలా వాళ్ళ మంచి ఆహారాన్ని మంచి గోరెలలో ఏం చేయాలా మంచి పచ్చిక వైపు నువ్వు మళ్లించాలా నువ్వు కాపర్లాగున్నావు నువ్వు మంచి పచ్చిక వైపు దేవుని బిడలు మనం నడిపించాలా కానీ పచ్చిక ఎక్కడుంది అంత ఎండిపోయిన గడిలానే కనిపిస్తుంటావు లోకం అంతా అంటే పచ్చిక లేదు అంటే దేవుని వాక్యము సత్యమైన వాక్యము కొన్ని దశలలో కనిపిస్తుంది కానీ అంతా కాబట్టి ఆ పచ్చిక భూములు అంటే ఆ పచ్చిక భూముల్లోకి దేవుడు నడుస్తున్నారు కానీ ఎండిపోయిన భూమిలో వాళ్ళు ఏం చేస్తారు ఇటు అటు తిరుగులాడుతున్నారు దాహం దాహం అవుతుంది నీళ్ళు దొరకలేదు ఆహారం దొరకలేదు అంటే గొప్ప ఒక ఆత్మలు అనేక ఆత్మలు అట్లా క్షీణిస్తా కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఎండిపోయిన ఆ యొక్క ఆ ఎండిపోయిన ఒక భూమి కూడా దేవుడు ఏం చేస్తాడు నీటి మడుగ్గా చేస్తాడు హలో నువ్వు ప్రార్థన చేస్తావు వాక్యం ధరపుత్రుడా ఈ యొక్క ఈ ఎముకలకు జీవం వచ్చటం లేచి ప్రవచించమంటాడు ఆయన ఎప్పుడైతే ప్రవచిస్తాడో ఆ ఎండిపోయిన ఎముకలన్నీ అతుక్కోవటం వాటి జీవాత్మ రావటం లేచి నిలబడి గొప్ప సమూహంగా అవి మనం నిలబడుతూ మనం చూస్తూ ఉంటాం అంటే ఇవన్నీ మనం ఉపమాన రీతిగా ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి అనేకులు ఆ రీతికి ఎండిపోయిన ఎముకల్లాగా తయారైపోయింది వాళ్ళ ఏమాత్రం జీవం లేదు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తావో దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వెలుగు నువ్వు ప్రకటిస్తావో అవన్నీ ఆయన జీవము వాళ్ళకి పోయి వాళ్ళు లేచి నిలబడి గొప్ప జన సమూహంగా వాళ్ళు తయారైనప్పుడు ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు హలలుయ్యూ అక్కడ అదే చెప్తుంది ఇక్కడ చూడండి తర్వాత ఏమిటి అక్కడ నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు వచ్చినప్పుడు చదవండి వచ్చినప్పుడు చూడండి ఆయన వచ్చేంత వరకు ఎవరైతే ఇట్లా నమ్మకంగా చేస్తారో నేను ఒకప్పుడు నేను గంభీరమైన సేవ చేసిన ఒకప్పుడు నేను నీ నామంలో ప్రవచించిన ప్రభు ఒకప్పుడు ఎన్నో చేసిన ప్రభావ అంటే కాదు కానీ ఇక్కడ చెప్తూ ఏం తెలుసా ఆయన వచ్చే టైంకి ఆయన ఏ టైంకి వస్తారో ఆ టైం వరకు నువ్వు చేస్తావా నువ్వు ఒకప్పుడు చేసినావు కానీ ఆయన వచ్చే టైం వరకు చేస్తున్నా ఉన్నావా నువ్వు నమ్మకమైన బలా నమ్మకమైన మంచి దాసుల్లాగా నువ్వు బిరుగు తెచ్చుకుంటావు అంట కాబట్టి ఇంకా మీ కింద చూడండి అతడు యావదాస్తి మీద వాడిని ఉంచిన మీతో నిశ్చయమో చెప్తున్నా తన అనేకమైన వాటి మీద దేవుడు నియమిస్తాడు అంట తర్వాత చదవండి ఇంకా అయితే దుష్టుడైన మరి యొక్క దాసుడు దాసుల్లో కూడా దుస్తులు ఉన్నారంట దాసుల్లో కూడా మంచి దాసుడున్నాడు బుద్ధిమంతుడైన దాసుడున్నాడు నమ్మకమైన దాసు ఉన్నాడు దుష్టుడైన దాసులు కూడా ఉంటారంట చివరి కాలంలో అట్లా తయారైతుంది కాబట్టి మనం ఏ దాసులాగా మనం ఉండాలా నమ్మకమైన బుద్ధిమంతులైన దాసుల్లాగా మనం ఉండాలా మన ప్రభు ఏం చెప్పిండో అది ఆయన ఆయన వచ్చేంత వరకు లేకుంటే మన కాలం ముగించేంత వరకు అది మనం చేస్తూనే ఉండాలా అనే ఈసం చెప్తున్నారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి తర్వాత అయితే దుష్టుడైన మరి దాసుడు నా యజమానుడు ఆలస్యం చేసడాన్ని తన మనసులో అనుకొని ఆయన ఎప్పుడో వస్తాడులే ఆయన ఎప్పుడో వస్తారో తెలియదులే ఆయన వచ్చే టైంకి నేను సంపూర్ణంగా ఉంటాను నా జీవితం ఈ రీతిగా ఉంది కానీ ఆయన కొంతకాలం తర్వాత ఆయన మార్పు చెందు అనేది బుద్ధిహీనత సాధించు అంటే దుష్టునికి సాధించు అంట అంటే దాసులు కూడా అట్లా ఉన్నారు అంటే సేవకులు కూడా అట్లా ఉన్నారంట ఆయన వచ్చినప్పుడు చూసుకుంది చివరి కాలం చివరి టైం క్షమాపణ పొందుకుందాంలే అప్పుడు దేవుడు నమ్మక దొంగలో శిలువులో దొంగను రక్షించింది కదా దేవుడు అట్టకుడిని అట్ట అంటే ఆ గడి తెలుసా ఆ గడి తెలుసా నువ్వు అనుకున్న క్షణం అనుకున్న క్షణమే నువ్వు పోవచ్చు అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే దుష్టులైన ఆలోచనలు అట్లా వస్తూ ఉంటాయి అంటే వాళ్ళ దుష్ట ఆత్మ ఉంది కాబట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే సివకులు అట్లా తయారైపోయారు చాలా కష్టం అలలుగా కాబట్టి మనం అట్లా చెప్పొద్దు ఎందుకంటే ఆ రీతిగా ఉంది వాక్యం కరెక్టే కానీ నువ్వు చెప్పే విధానం ఎట్లా ఉండాలా ఆ రీతిగా దాసులు ఉన్నారు కాబట్టి దుష్టుని ఆత్మ వాళ్ళు ఉన్నది కాబట్టి ఆ రీతిగా తయారైపోయింది కాబట్టి పైన చెప్పిన వాక్యం ప్రకారం మనం ఉండాలా కానీ మన ప్రభు నోటితోనే ఈ ఈ వాక్యం చెప్పిండు చెప్పేది మనం కాదు ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇది వాక్యం ఎట్లా అర్థం చేసుకుంటున్నా నువ్వు నువ్వు ఏ రైతు నీకు అర్థం వాక్యం అని మనం దేవుని బిడలకు ప్రేమతో మనం చెప్పాలా అనే విషయం అని చెప్తున్నా తర్వాత తన మనసులో అనుకుని తోటి దాసులను కొట్ట మొదలు అంటే కొడతారంట జబర్దస్తి చేస్తారు వాళ్ళని కొడతారంట వాళ్ళ మీద అధికారం చెల్లయిస్తారంట నేను చెప్పింటే నువ్వు వినాలా అని తర్వాత పెట్టి ఆ దాసుడు రా వాడు యమాను వచ్చి వాడు వాడు అనుకున్న గడియలు చాలా వాడు అనుకున్న గడియలు వాడు యజమాను వస్తారంట చూడండి మొన్న నేను ఒకసారి ఏమైందంటే వాక్యాన్ని ముగించేస్తాను మైదీ పట్ల మేము పని చేస్తా ఉన్నాం పని చేస్తుంటే ఆ ఇంటికల్ చాలా ఆస్తిపత్రులు వాళ్ళు మైదీ పట్ల సరోజి హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటాయి వివేకానంద నగర్ ఒక దానికి ఆపోజిట్ లో ఉంది ఒక కాలనీ మనోజ్ గారికి తెలుసు ఒకసారి మేమిద్దరం పోయి వాళ్ళకి మేమంటే చాలా నమ్మకం చాలా నమ్మక ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడ పెడితే డబ్బులు ఉంటే ఎక్కడైతే బంగారం పడేస్తారు అంత మూడు ఫ్లోర్లు పెద్ద బిల్డింగ్ అంత రిచ్ ఫ్యామిలీ అనో వాళ్ళ ఇంట్లో మేము పనిచే పైన బిల్డింగ్ అయిపోయింది ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్ చేస్తాను తర్వాత ఏదో వాళ్ళ ఇల్లు ఇల్లు షిఫ్ట్ పైకి షిఫ్ట్ అవుతుంటే ఆ ఇంటికి దులుపుతంటే విలువల వస్తులన్నీ అన్ని షిఫ్టింగ్ చేస్తాను వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంటికి తాళం ఇచ్చి ఏదో పని మీద వాళ్ళు బయటకు వెళ్ళిపోయింది మమ్మల్ని ఇవన్నీ ఖాళీ చేసి పైకి షిఫ్ట్ చేసేసి జాగ్రత్త సామాన్లు పెట్టాని ఆ బాధ్యత మాకు అప్ప చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయింది పొద్దున పోయిన సాయంత్రం వరకు కూడా రాలేదు ఆ నైట్ మేము అక్కడే ఉన్నాం మళ్ళీ పొద్దుగాల వరకు వాళ్ళు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాం ఇంటికి కూడా బాగాలే ఆ టైంలో చూడండి వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు చేస్తే చెప్పు అసలు వాళ్ళకి ముక్కు ముక్కు మాకు తెలియదు ఆ సార్ వాళ్ళ తమ్ముడు బిల్డింగ్ చేసిన లాల్ బజార్ ఆ పని వల్ల మాకు ఆ పని ఇచ్చింది కాబట్టి ఎక్కువ పరిశ్రమ ఇవ్వలేదు ఒక పర్టికులర్గా చెప్పాలంటే రికమెండేషన్ రికమెండేషన్ అంటే వాళ్ళ ద్వారా ఆ పని మాకు వచ్చింది రికమెండేషన్ రెఫరెన్స్ అంటే వాళ్ళు రెఫరెన్స్ చేస్తే అది మాకు వచ్చింది అక్కడ పంపించింది అంటే ఆ పని వర్క్ మంచిగా చేసింది కాబట్టి అక్కడ పంపించిండ్రు అయితే వాళ్ళు ఏం చేసిండ్రు మా పెద్ద లేదు మా వాళ్ళకి ఆ పని మాక చెప్పేసి వాళ్ళు వేరే పని మీద పోయింది సాయంత్రం వస్తాం అని చెప్పేసి మేమంతా పైకి షిఫ్ట్ చేసినాం అని చేసినాం కానీ డబ్బులు ఎక్కడ పెడతా పడేసారు ఏదో ఉల్లిగల వస్తువులు పేపర్స్ అన్ని చాలా పడేసి అక్కడ కానీ జాగ్రత్తగా ఏముందో మొత్తం షిఫ్టింగ్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు వచ్చి వాళ్ళకి ఇల్లు అండవ్ చేశారు ఇప్పుడు అర్థం అంటే ఎందుకు చెప్తారంటే మన మన సామాన్యమైన జీతాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా ఇది ఆత్మీయంగా ఉంది కానీ మన సామాన్యమైన జీతాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి చూడండి అక్కడ జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంట నమ్మకంగా మొత్తం అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని చూసుకున్నారు చేసుకున్నారు ఏం ప్రాబ్లం లేకుండా చేసారు ఎందుకంటే మన జాగ్రత్తగా ను బాగానే ఉంటావు నీ నీ పక్కన వచ్చినప్పుడు మంచి వాడు కావదేమో కాబట్టి ఒక అంట వాణిగాని పెట్టాలా ఒకొక్క అంట ఈ పని విషయం జాగ్రత్త తీసుకోవాలి ఆ రకంగా చేసి మొత్తం హ్యాండ్వర్ చేసి వచ్చేసింది అంతా మంచిగా అయిపోయింది చూడండి ఆ టైమ్ లో మరోసారి ఏం జరిగింది తెలుసా ఇంకో అతను మేము లేము అప్పుడు ఊరికాడను మా కాడ పని చేసే వాళ్ళని వెళ్ళిపోయింది అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ చీరలకేస్తారు చూసినవా అది పట్టు అంటారు చూసిన కిందస్ అంచు అది చాలా విలువగా అది ఆ అవి మడతలు పెట్టి పెడితే రెండు రెండో మూడో వాడు కొట్టేసిండు కొట్టేసిన తర్వాత దొంగతనం చేసిండు వాడు లేడీ ఇప్పుడు లేడర్స్ చనిపోయింది ఆయన లేరు ఇప్పుడు కొట్టేసిన తర్వాత తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి పిలిస్తే చెప్తుండవాళ్ళు మీరు అంటే ఆ క్షణం సర్దేటప్పుడు వాడు కూడా ఉన్నాడు అక్కడ అప్పుడు చూసిండో మరి ఏమో మనకు తెలియదు కానీ వాడు వాడు మనసులో ఏమొచ్చింది వచ్చింది ఆ రీతి బుద్ధి మారిపోయింది చూడండి మనం ఉన్నప్పుడు వచ్చిన బాగానే ఉంది అంటే మనుషు యొక్క గుణగానం అనేది మారుతూ ఉంటది అంటే దుష్టుడు అట్లా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని బిడలు కూడా దూరాలను చూస్తున్నవాడు నీకు అది చూసినప్పుడు నీ మనసు పోతు కానీ నీ మనసు నేను సెల్ఫ్ కంట్రోల్ అంటే తెచ్చిన ఆశయ నిగ్రహం అందుకే ఇవన్నీ మనకు ఎదురవుతా ఉంటాయి కాబట్టి ఆ యజమాను ఏం చేసిండు నమ్మకంగా మనకు ఒక పని అప్పుడు చెప్పిండు ఆయనకు తిరిగి వచ్చిన ఆయన పని మనకు హ్యాండ్ అవర్ చేసిండు అని చెప్పి నమ్మకంగా ఇంతవరకు రిమార్క్ లేదు చూడండి కానీ ఇంకొకటి ఏం చేసిండు ఆ నమ్మకాన్ని దొంగిలించాడు అంటే అంటే వాళ్ళకి మనకి తేడా లేదంటారా ఉందా లేదా అంటే మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో కూడా మన ఎదురవుతా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉంది అనేది మనం జాగ్రత్తగా ఉండాలి ఒకటి బైబుల్ వాక్యం ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాలు కూడా ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి దేవుడు ఒకటి స్పిరిచువల్ గా చెప్తుండే ఒకటి ఫిజికల్ గా చెప్తున్నాడు కాబట్టి రెండు మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఈ లోకాదీతంగా అంటే శారీరకంగా సామాన్యమైన జీవితంలో కూడా అర్థం చేసుకోండి కాబట్టి ఆయన వచ్చిన టైంకి నువ్వు కరెక్ట్ గా చేస్తే ఆ పని నేను ఏం చేస్తాను మెచ్చుకుంటాడు బల నమ్మకమైన మంచి దాసుడా దాసుడాలా నువ్వు కొంచెమే పని నీకు అప్ప ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటిని పెడతా నిన్ను నీ పోస్ట్ ఇంకా పెద్దగా చేస్తా అంటే నీ ఉన్నతమైన వాటి మీద నిన్ను పెడతా అంటే ఉపమాన అర్థం చేసుకో అంటే నీ నీ యొక్క జీవితం ఇంకా దేవుడు సంపూర్ణంగా ఎదిగింపజేస్తారని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మన ఇచ్చిన ఒక పని మనకు అప్పచేస్తుండ్రు అనేకమైన వాళ్ళు ఏం చేస్తుండ్రు సరైన ఆహారం పెడతలేదు ఆత్మీయ ఆహారం కరువైపోయింది ఎక్కడ పెట్టినా కూడా కాబట్టి మనుషులు ఆత్మలు క్షీణిస్తున్నాయి కాబట్టి జీవజలం వాళ్ళకి కరువు అయిపోయింది కాబట్టి మనం ఆ జీవజలాన్ని దేవుని వాక్యమే జీవజలం ఆయన వాక్యమే జలం దేవుని వాక్యమే జీవజలం కాబట్టి ఆ జీవజలం ఎప్పుడైతే మనం అనేకులు మనం ఇస్తామో వాళ్ళు ఆయన వెలుగులోకి వాళ్ళు వస్తారు అలలుయ్య కాబట్టి అలాంటి సేవ కొరకు మనల్ని ఏర్పరచుకోవడం ఈ కొంచెమైన దాని మీద నమ్మకంగా మనం ఉండాలా మనకి ఎన్నో పెద్ద పెద్ద ఆయనకు లేదు నీకు ఇచ్చిన తలాంతులు ఆయన మహిమ కొరకు నువ్వు వాడుకోవాలా కాబట్టి మరి విశేషంగా మన సంపూర్ణంగా మనం ఆయన సమర్పించుకొని ఈ లోకంలో ఆయన వెలుగులో మన పెట్టి కాబట్టి ఆయన వెలుగులోకి పంపిన మనల్ని ఆయన గుణ అతిశంలో అంటే ఆయన యొక్క ప్రణాళికను మనం ఏం చేయాలా ప్రకటించి ఆ నాయకులుగా చెందుకు మనను నడిపించాలా అన్ని జనులకు నేను వెలుగుగా పెట్టాను అంటాడు ఇంకా యశ్వ గ్రంథంలో ఉంటుంది వాక్యం ఇప్పుడు తర్వాత చూద్దాను చూడండి అన్ని జనులకు నేను వెలుగుగా నియమించిన నా నిమిత్తం నేను నేను పట్టుకున్న బూది గంతల నుంచి దాని కొల నుంచి నేను ఏర్పరచుకున్న నువ్వు నా దాసుడువి నువ్వు నా దాసురాలవి చూడండి వెలుగుగా దేవుడు మనం నేర్పరచుకున్నాడు కాబట్టి ఒకప్పుడు మనం చీకట్లో ఉన్న వాళ్ళం ఇప్పుడు ఆయన వెలుగులో ఉన్న వాళ్ళం కాబట్టి ఆ వెలుగులో ఉన్న మనం ఏం చేయాలా ఆయన వెలుగును మన అనేకులకి ప్రకటించాలా పౌరులు తన జీవితాన్ని సాక్ష్యం ద్వారా ధైర్యంగా చెప్పినారు ఆజట కాబట్టి మనం కూడా ధైర్యంగా ప్రభు గురించి మన సాక్ష్యం ఇస్తూ ప్రేమతో మన అనేకుల ఆయన సన్నిధికి మనం నడిపించాలా అలలుయ్య అలాంటి సేవా జీవితంలో దేవుడు మన అందరినీ ఎందుకంటే మన రక్షణను మనం కాపాడుకోవాలా ని పిలుపుని ఏర్పాటుని ను కాపాడుకోవాలా చివరి వరకు నువ్వు ఆయనకు అంగీకారంగా మనం జీవించాలా మన జీవితాలు మనం సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలా మళ్ళీ ఇంకేమైనా బలహీతలు ఉంటే వాటి మన నుంచి వాటి నుంచి మనం విడుదల పొందాలా ప్రవా ఈ బలం ఉంది ప్రవా దాని నుంచి మనకు విడుదల అని ప్రతి ఆయన సీలువు దగ్గరకు వచ్చి ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుని మాట్లాడుతూ ఉంటాడు అలా చూడండి ఎందుకంటే అనేకలు ఆ రీతిగా ఇష్టానుసారంగా మనం వాళ్ళు జీవిస్తే ఎవరికి చూస్తే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఒక ప్రణాళిక ఒక నిబంధన ఒక విధానం దేవుడు మనం చూపించండు కాబట్టి అవి పట్టుకొని ఆని వాక్యానికి వీలేదా చూపిస్తూ అనేకుల్ని ఆయన చంతుకు నడిపిస్తూ ఈ చివరి కాలంలో ఎంతో మంది దేవుడి రక్షణ కాబట్టి కోత విస్తారం ఉంది కాబట్టి మనం అనేకుల పని వాళ్ళని మనం లేపాలా అంటే మనం వాళ్ళని తయారు చేయాలా శిష్యులుగా చేయడానికి అనేకులు కాబట్టి మన సేవ శిష్యులుగా చేయటం అనేకుల్ని శిష్యులుగా చేయటం అనేకుల్ని దేవుని వాక్యంలోకి నడిపించటం హృపా దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలని మీరు ప్రార్థన చేయండి ప్రభు కొరకు నువ్వు వెలుగు ఈ రోజు నుంచి నువ్వు నువ్వు వెలుగు కాబట్టి నీళ్ళ వెలుగు బయటికి రావాలా కానీ వెలుగు ప్రకటిస్తావో లేకుంటే నీ వెలుగును తీసుకెళ్లి ఆ దీపం స్తంభం ఆ మంచు కింద పెట్టుకుని మనం తీర్మానించుకోవాలి కదా ఆయన చెప్పవ చెప్పినప్పుడు ఆయన పిలుపుకు ఆయన వాక్యానికి మన విధేత చూపించి ఆ వెలుగు నువ్వు బయటకు తీసుకొచ్చి దీపస్థమయం పెడతావా లేకుంటే ఆ వెలుగును తీసుకు మంచ పెడతావా అనేది మనం తీర్మానించుకోవాలి కాబట్టి అనేకులు నశించిపోతుండ్రు చీకట్లో ఉన్నారు కాబట్టి నువ్వు వెలుగులాగా ఉన్నావు కాబట్టి నీ వెలుగును ప్రకాశించు అనేకులు వెలుగులాగే నువ్వు నడిపించు అలాంటి కృప దేవుడు మన సందకు దేవుడు చిన్న వాక్యాన్ని దించారు